అటుగన నే రోయగతగవా నటనల శ్రీహరి నటమింతే ఇడుముడి మూగిన జీబుల లోపల కడిగి నేనొక్కడనింతే విడువక పక్షులు వృక్షములులపై వెడగు పోగములు వెదకినా తనువుల మోచిన తగు ప్రాణులలో కనుగొనొకమశకమునింతే మునుకొని కీటకములు చీమలు ఇలా చెనకి తొరతనము చేసీనా శ్రీవెంకటపతి సేవ వారిలో సోవలనక దాసుడనేను భావించి సురలు బ్రహ్మాదులతని దైవపు మాయలు తాటేరా